కీర్తన సంఖ్య అరవై తొమ్మిది మునుకలుగ పీలిచి మూడులోకాలు ధనము బందెలచేత దగనందుకొనుచు పరుసవారి పిలువ పడి పడి వారి తెంచి వరసుదైవాలమిండడుళ్ళ వెంట శిరసు పించము పాగ చెరగిన చుంగులతో గరుసుమీరిన ఇవి కప్పములు కొనుచు భోట కుకుర మరాట దేశాల ఘనుల కూటువలు గూడించి కోట్ల సంఖ్యా పేటలు బేటలు పెనుగూటములుగా తెచ్చి చాటువైన వరములు చల్లు వెదలాడుచూ గక్కన నెదురు వచ్చి కనిపించుకొనువాడే వెక్కసపు మహిమల వెంకటేశుడు పక్కల వనములెల్లా పసిడిగా దెలనించి మొక్కులుగై కొని వరములు కోకొండనుచూ